చూడరో ఘనులారా ఇందీవరాక్షుండు రక్షకుడు సంచితముగనితని శరణంబే సర్వఫలప్రదమిందరికి హరిగొలువని కొలువులు మరి అడవిగాసిన వెన్నెలలు గరిమల నచ్చుతు వినని కథలు భువి గజ స్నానములు పరమాత్మునికి కాని తపంబులు పాతాలముల నిధానములు మరుగురునికి కాని పూల పూజలు మగడులేని సింగారములు వైకుంఠుని నుతియించని వినతులు వననిది కురిసినవానలు ఆ కమలోదరి కోరని కోరికలు అందని మానిఫలంబులు శ్రీకాంతుని పై చేయని భక్తులు చెంబుమీది కనకపు పూత దాకుని విష్ణుని తెలియని తెలువులు తగ ఏటినడిమి పైరులు వావిరి కేశవుని నొల్లని బతుకులు వరదకలపు చింతపండు గోవిందునికి అటు మొక్కని మొక్కులు గోడలేని పిని చిత్రములు భావించి మాధవుపై లేని తలపులు పలుమేఘముల వికారములు శ్రీవెంకటపతి కరుణగలిగితే జీవులకివియే వినోదములు